ప్రకృతిభ్య పరం ప్రకృతిభ్య అంటే ప్రత్యక్షదృష్ట భావేభ్యని రాసిపెట్టాడు ఆయన రతన ప్రభాగాలు ప్రకృతుల కంటే అతీతమైనది అంటే కంటికి కనబడే వాటికంటే అతీతమైనది అంటే అదృశ్యము కనబడదు బుద్ధికి కూడా అందదు ఏదైతే అటువంటిది ఉంటుందో తదీత్య లక్షణం అది అచిత్యము అనేదానికి డెఫినేషను ఇప్పుడు అచింత్యమును నీవు బుద్ధితో సాల్వ్ చేయవద్దు అని చెప్పినప్పుడు అచింత్యం అనగానేమో చెప్పదు మరి అచింత్య లక్షణం చెప్పి ఇదిగో ఇది అచింత్యము ఏమిటది ప్రకృతుల కంటే అతీతమైనది అంటే ఇప్పుడు నేను చెప్పింది కంటికి కనపడుతుందా కనబడదు బుద్ధికి గోచరమా కాదు దేశములన్నీ ఉంటుందా కాదు దేశపరిచ్ఛేదం ఉండదు కాలపరిచ్ఛేదం ఉండదు అది ఇవే ప్రకృతులు ప్రత్యక్షము అనుమానము దేశము కాలము వీటిని ప్రకృతులు బహువచనం ఉంది కదా ఈ ప్రకృతులకు అతీతమైనది ఏదో అది దాని పేరు అచింత్యము అని అంటారు ఇప్పుడు అన్నోన్ అండ్ అన్నోయబుల్ అచింత్యలో ఎప్రత్యయం ఉంది చూసారా అది అన్నోయబుల్ అనే అర్థంలో వస్తుంది అది ఎప్రత్యయం అన్నోన్ అక్కడ మీరు మీ తెలుగుచాట్లు ఉపయోగించవద్దు మీ మీ లౌకికమైన విజ్ఞానాన్ని ఉపయోగించు తెలుగు చాట్లు ఉపయోగించండి లౌకికమైన జ్ఞానంతో పనవద్దు లౌకిక జ్ఞానం ఏమిటి ఘటముందనుకోండి కులాలడు నిమిత్త కారణము బట్టి ఉపాధారము భిన్న భిన్నములుగా ఉంటాయి దీన్నే లాజిక్ జగత్తుకి దేవుడికి నువ్వు పెట్టవద్దు ఎందుకంటే అది అచింత్యంలో పడింది మహాత్ముడు ఏమనైవాడంటే ముందు దేవుడు తర్వాత మాయాశక్తి దాని నుంచి మహత్తత్వం మహత్తత్వం అంటే బుద్ధి ఈ బుద్ధితో అంత బుద్ధి పుట్టడానికి ముందుండే లెవెల్స్ రెండు ఉన్నాయి ఆ లెవెల్స్ని ఈ బుద్ధితో నీవు వ్యవస్థ చేయడానికి అవకాశము లేదు అని అది హిరణ్య బుద్ధి ఇంకా మన బుద్ధి వచ్చిందనుకోండి మహత్తత్వం మహత్తత్వం అహంకారం అహంకారం నుంచి సూక్ష్మభూతాలు సూక్ష్మభూతాల నుంచి మన బుద్ధి వచ్చింది ఎంత గ్యాప్ వచ్చేసిందో కాబట్టి ఆ అచింత్యమైన తత్వం విషయంలో మీరు ఓపెన్ మైండ్ తోటి అది అన్నోన్ అని బాగా ఆకలింపు చేసుకుని విజ్ఞాన శక్తితో దాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నాన్ని సరెండర్ చేసి మీరు అలా ఓపెన్ మైండ్తో నిలిచి ఉంటే ఇట్ విల్ రివీల్ ఇట్స్ కిల్ రివీల్ మీరు దాన్ని రివీల్ చేసుకోలేరు ఇట్ విల్ రివీల్ ఇట్స్ తీరా అది రివీల్ అయ్యాక మీరు ఉండరు అంటే అర్థం ఏంటో చూసినా లో ఈ లోకంలో బ్రహ్మజ్ఞానం ఉంటుంది తప్ప బ్రహ్మజ్ఞాని ఉండడు బ్రహ్మజ్ఞాని అంటూ ఒకడు ఉండడు బ్రహ్మజ్ఞానం ఉంటుంది ఉదాహరణకి రామతీర్థ ఇదే వాకింగ్ బ్రహ్మజ్ఞానం ఆయన ఉన్న రోజుల్లో ఆయన నడిచి వెళ్తున్న బ్రహ్మజ్ఞానమే మీకు బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటుందో కావాలంటే ఆయన రాసిన నాలుగు మాటలు చూసుకుంటే మీకు బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటుందో తెలుస్తుంది కానీ ఆయన ఎప్పుడు నేను బ్రహ్మజ్ఞానిని అనే మాట ఆయన నూటప్పుడు ఎప్పుడూ రాలేదు ఏమంటే బ్రహ్మజ్ఞానమే ఉంటుంది బ్రహ్మజ్ఞాని ఉండదు సో బ్రహ్మజ్ఞాని అంటే ఆ బ్రహ్మజ్ఞానం అనే పెట్టుకున్నాడు అని కిరీటం పెట్టుకున్నాడు అంటే అయిపోయింది మన సంసార కింద లెక్క కిరీటం పెట్టేది అంటే కిరీటాలు అవే పెట్టకూడదు కిరీటం వెలుగు వీడు ముందు దేవుడికి పెడతాడు టోపి తర్వాత తను పెట్టుకుంటాడు ముందు నేనే పెట్టేసుకుంటే చూసి వాళ్ళకి బాగుండదని ముందు దేవుడు బొహట పెట్టేస్తాడు తర్వాత ఇవన్నీ కూడా ఈ కిరీటాలు ఇవన్నీ కూడా ఇదంతా సంసారం సంసారాన్ని నిర్ద్వంద్వంగా త్రోసిపొచ్చగలగాలి నేను వైతుధ్య ప్రకరణం చూస్తున్నా ట్రెమెండస్ ట్రెమెండస్ స్టేట్మెంట్స్ అద్వైత ప్రకరణం వైద్య అది చూస్తే ఈ సంసారాన్ని చిన్నాభిన్నంగా త్రోసిపుచ్చడానికి అసలు మీకు శంక ఉదయించదు ఎంతో ధైర్యం కలుగుతుంది అలా ఉంటుంది శాస్త్రం ఆ మన వాళ్ళు ఏం చేస్తారంటే శాస్త్రాన్ని దగ్గరికి రానివ్వరు అది దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తే దూరంగా పెడతారు అది మనకు కాదు అది పరమహంస పరివిరాజకులకి మనకు అదే సత్యం నీకు దగ్గరికి వస్తుంది తీసుకోవడం దగ్గరికి అంటే అది మనకు కాదు వశిష్ట వామదేవులు అది మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి మనకు అది దగ్గరికి వస్తున్న సత్యాన్ని మీరు చూసేస్తారు ఒకటి చూసారు అలా ఉంటారు అనే తస్మాత్ శబ్దమూల ఏవా అతీంద్రియార్థయాథాత్మ్యాధిగమ ఇంద్రియములు మనస్సు కూడా ఇంద్రియమే ఇంద్రియములకు అతీతమైన తత్వము అతీంద్రియార్థ దాని యొక్క యథార్థ స్వరూపము అతీంద్రియార్థ యాథార్థ్యం దానిని తెలుసు అధిగమ అనుభవానికి తెలుసుకోవడం అధిగమ అంటే అనుభవానికి రావాలి జ్ఞానం అంటే తెలియడం అవగమ అధిగమ అనే రెండు పదాలని భాష్యకారులు వాడతారు ఊరికే జ్ఞానం జ్ఞానం జ్ఞానం జ్ఞానం అంటూ ఉంటే అన్ని జ్ఞానాలతో పాటు ఇది కూడా మరో జ్ఞానం అని అనిపించేస్తుంది నాలెడ్జ్ నాలెడ్జ్ అని ఊరికే పొద్దున్నీ సాయంకాలం దాకా నాలెడ్జ్ నాలెడ్జ్ అని అంటున్నారు అనుకోండి జ్ఞానం జ్ఞానం మీకు ఎవరికి ఇస్తుంది ఒక వాతావరణం నిర్మాణం అవుతుంది ఎవరి నాలెడ్జ్ ఇస్తే వన్ మోర్ నాలెడ్జ్ ఉంది ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది జనరల్ నాలెడ్జ్ ఉంది బ్రహ్మ బ్రహ్మ నాలెడ్జ్ నాలెడ్జ్ ఉంది బ్రహ్మ అన్నట్టుగా దాని కాబట్టి నాలజ్ అంటే తప్పు మాట ఏం కాదుది కానీ మరి శంకరులు మొదలైన మహాత్ములు నాలెడ్జ్ అనే అస్తమానో అనకుండగా వాళ్ళు ఏమంటున్నారు అధిగమ అవగమ అని జ్ఞానం అని అన్నా జిజ్ఞాస మరి జ్ఞానమే ఉందిగా జ్ఞానం అని అవగమహ అనే పదప్రయోగాలు చేస్తారు ఎందుకంటే యూ డు కంపేరింగ్ విత్ అదర్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ సంథింగ్ బేపర్ దర్ అని చెప్పడం కోసం కాబట్టి ఇంద్రియ గోచరమునకు అతీతమైన ఏ పరమార్థము కలతో దాని యొక్క యథార్థస్వరూపమున అనుభవం మనకు తెచ్చుకుంట ఇది కేవలము శబ్దమూలము శబ్దం అంటే శృతి ప్రత్యేకంగా ఏమిటంటే ఒక ఆయన కూర్చొని ప్లాన్ చేసి రాసింది మీరు అనుకోవద్దు ఒక ఆయన తన అనుభవాన్ని అన్నాడు అంటే అందరూ విన్నారు ఆర్టిమెడీస్ టబ్బులో కూర్చుని స్నానం చేస్తున్నాడు అంతకుముందు ఆయనకి ఇది జరిగిన కథ అంతకుముందు బంగారంతో చేసిన నెక్లెస్ ఒకటి ఖరీదైన నెక్లెస్ బంగారంతో చేసింది ఒకడు వర్తకుడు పట్టుకొచ్చాడు ఆ రాజుగారు దాన్ని కొనాలి ఈ బంగారంలో వీడు కల్తీ ఆయన ఆర్కిమెడిస్టు చాలా బుద్ధిమంతుడు మంత్రి మంత్రియో లేకపోతే మంచి పండితుడు ఏమయ్యా ఈ నెక్లెస్లో ఈయన కల్తీ చేసేయో ఏదో చెప్పగలవాస్ట్మెడీసన్ ఏం చెప్తాడు చూడ్డానికి మెడికి వదిలిపెట్టి బ్రహ్మాండంగా ఉంది కల్తీ చేసేటో కదో ఎలా చెప్పాలి నెక్లెస్ వెరక్కొట్టేసి చెప్పకూడదు అన్నీ నువ్వు దగ్గర చూసి చెప్పాలి ఎలా చెప్పాలి ఏమీ తోచలేదు అప్పుడు టబ్బులో కూర్చుని స్నానం చేస్తున్నాడు వాళ్ళు పూర్వం వాళ్ళు టబ్బుల్లో స్నానం చేస్తున్నారు ఈ నీళ్లు ఉండి ఇవ్వ నీళ్ళకి కరువు ఉండేవి యూరప్లోనూ అక్కడ ఆ సందర్భంలో టబ్బులో నీళ్లు పోసుకుని దాంట్లో కూర్చుని స్నానం చేసి బయటకు వచ్చి తగ్గు కూడా ఉంటాయి ఇంకా ఓ బకెట్లో కూర్చు చిన్నపిల్లాడిని బకెట్లో కూర్చొని పెట్టినట్టు పెద్దవాడికి టబ్బు దాంట్లో కూర్చొని స్నానం చేస్తున్నాడు వాడు ఎవడో సర్వెంటు టబ్బు నిండా నీళ్లు పోశాడు ఈయన టువ్వాలు కట్టుకుని దాంట్లోది ఇలా వాళ్తుంటే నీళ్ళు అలా పైకి దే ఆర్ ఫ్లోయింగ్గా ఉంటుంది అంతవరకు లోపల ఉన్నాయండి ఈయన కూర్చోగానే పైకి ఫ్లో అయిపోతున్నాయి You tell me, I am displacing water. Right? How much water will I displace? <laughs> huh? Of course? All the things are about to try. Suppose, I have displaced water, I have got a bucket of water. I have got a bucket of water. In the water, I have displaced water. నా బరువు ఎంత తెలుసుకున్నాను అనుకో ఇప్పుడు ఆ వాల్యూమ్ను ఆ డిస్టిలేషన్ వాటర్ వాల్యూమ్ సేపు టు మై వాల్యూమ్ అని మై వెయిట్ నాకు తెలుస్తూ ఉంటుంది వెయిట్ వాల్యూమ్ డెన్సిటీ తెలుస్తూ ఉంటుంది యూరియా కా అని పెద్ద కేకబెట్టాడు కేకబెట్టి ఆ తడిబట్లతో మరిగించాడు విన్నవాళ్ళందరూ ఆశ్చర్యపోయి దాన్ని శృతి అంటారు ఫస్ట్ టైం డెన్సిటీ వెయిట్ పోయి వాళ్ళు కనిపెట్టాడు ఆయన ఆర్థికప్రదేశ్ ప్యూర్ బంగారం తెప్పించాడు డెన్సిటీ కట్టాడు పంతొమ్మిది వచ్చింది డెన్సిటీ ఈ నెక్లెస్ కట్టాడు డెన్సిటీ కట్టాడు పద్నాలుగు వచ్చి ఎరా ఎంత కల్తీ కల్తీ పర్సంటేజ్ని కూడా ఫార్ములా ఇచ్చాడు ఎరా ఎంత కల్తీ చేసేవో చెప్పాలి అంటే వాడు వణికిపోయి మహాత్మా నన్ను క్షమించండి నేను కల్తీ చేశాను చెప్పాను దీన్ని వ్యూరేఖ అంట ఆ తర్వాత పుస్తకాల్లోకి వస్తుంది అది దట్ ఇస్ ది శృతి ఆ విధంగా ఈ బ్రహ్మ ఆత్మ అహం బ్రహ్మాసు అనేది శబ్దమూలము కాబట్టి జగత్ చేతన బ్రహ్మ నుండి వచ్చింది అనేది శబ్దమూలము నువ్వు ఘటం చూసి ఆ ఘటాన్ని పట్టుకుని అక్కడ అప్లై చేసే ప్రయత్నం చేయకు శబ్దము శబ్దం చెప్తుంది చేతన బ్రహ్మ నుండి జగత్తుని చెప్తోంది అంటే కానీ జడ పదార్థం నుండి పరమాణములనో అక్కడి జగత్తు వచ్చిందనేది కాదు దాని పూర్వపక్షం నన్ను శబ్దే నా పిన శక్తి విరుద్ధోర్థ ప్రత్యాయూ నిరవయవంచ బ్రహ్మ పరిణమతే నక్రత్నమితి దీని మీద అబ్జెక్షన్ చాలా వ్యాలిడ్ అబ్జెక్షన్ ఎవరైనా నువ్వు శబ్దమే మూలము అచింతమైన విషయములకు అని ప్రిన్సిపల్ ఒకటి పెట్టావు దీంతో లోకంలో ఒకడేమంటాడు నా నాకే తెలుసు మీకు ఎవరికీ తెలియదు అంటాడు అదేమిటండి అంటే నేను నా దగ్గర శబ్దం ఉందంటాడు అప్పుడు ఏం చేయాలి లేకపోతే ఒక విరుద్ధమైన విషయాన్ని చెప్తాడు విరుద్ధోర్థహ విరుద్ధమైన విషయాన్ని చెప్తాడు చెప్పి ఇది వినడానికి చెప్పడానికి కూడా బాగోలేదా అది అది చాలా విరుద్ధంగా ఉంది అంచేత అది ఎలాగ అంగీకరించడము అంటే శబ్దం నుంచి వచ్చింది హౌ టు డీల్ విత్ దా ఒక ఆయన ఏదో చెప్పాడు నేను విన్నా పుల్లు ఉంటాయి ఆయనకు ఉన్నంత పుళ్ళు అందుగురించి నూనె కనుక రాసినట్లయితే పొళ్ళకి స్మూత్గా హ్యాపీగా ఉంటుంది అందుకోసం శనికి నూనె అభిషేకం అని చెప్పాడు అంటే నేను నా ఈ కథ పొళ్ళకి ఇంకా సరైన వైద్యం రాని రోజుల్లో ఉండి ఉండాలి కదా శైబాలను ఉండేది మా చిన్నప్పుడు మీరు పుండు ఏదైనా వస్తే అప్పుడెప్పుడు వస్తాయి ఏముంది శైబాలు రాసుకుంటారా నూనె రాసుకుంటారా శైబాలు రాసుకుంటారు శైబాలు లేని రోజుల్లో ఏం చేస్తుంది ఇవరు ఆ కథ అప్పటిది అవునా అంటే నేను అన్నాను ఈ కథ ఇది శైబాలు లేని రోజుల్లో వచ్చి అంటే ఏం మాట్లాడతారో శబ్దం ఉలహండి ఏమిటా శబ్దం ఓ స్థల పురాణం అని చెప్పాడు ఆ అలాగ ప్రత్యాయజీతం ప్రత్యాయజీతం అంటే నమ్మించడం విరుద్ధమైన అర్థాన్ని మా అందరి చేత నమ్మించే ప్రయత్నం నువ్వు చేస్తావు ఏమిటా శబ్దం మూలం అంటాం అది ఎలా ఒప్పుకుంటాం ఆ పూర్వపక్షం ఎంత బాగుంటుంది చూడండి శని పుల్లెందుకు వచ్చిన ఎప్పుడైనా చెప్తాం రంగ మళ్ళీ దానికి ఒక పురా పురాణం ఉంటుంది శనికి పుళ్ళు వచ్చాయని చెప్పి నూనె రాసేదన్న దానికి ఆ పురాణికుడు ఆ శనికి పుళ్ళు ఎప్పుడు వచ్చాయో ఎందుకు వచ్చాయో కూడా చెప్తాడు అదంతా శాస్త్రం అంటే ఆ శాస్త్రానికి పేరు పెడతాడు అది అది శాస్త్రం అవుతుంది ఇది ఇప్పుడు నేను చెప్పింది శాస్త్రం అవుతుందా శాస్త్రం అంటే ఎస్ట్రానమీ శాస్త్రం అంట శని ఒక గ్రహము అది భూమి కంటే పెద్దదిగా ఉంటుంది సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది దాని చుట్టూ రింగ్స్ ఉంటాయి వాట్ ఆర్ దోస్ రింగ్స్ హౌ మెనీ రింగ్స్ ఆర్ దే అదంతా కూడా శాస్త్రం అంటారు దాన్ని శాస్త్రం అంటారు ఎస్నానమే అంటారు శనికి పుళ్ళు నూనె రాస్తే తగ్గుతాయి దీన్ని ఏమంటారు దీన్ని కూడా శాస్త్రం అనే మీరు మీరు మీరు ఎలా అంటే అలాగే కానివ్వండి కాబట్టి కనుక నువ్వు మమ్మల్ని నమ్మించకు విరుద్ధ అర్థ ప్రత్యాయీతం శత్యతే శబ్దే నాపి ఆ వాక్యం ఎంత బాగుందో శబ్దాన్ని మిమ్మల్ని నువ్వు అడ్డుపెట్టుకుని శబ్దాన్ని మాకు చూపించి విరుద్ధమైన అర్థాన్ని నమ్మించే ప్రయత్నం చేయవద్దు చాలా బాగా పూర్వకృష్ణం ఏమిటి విరుద్ధమైన అర్థం బ్రహ్మకు అవయవాలు ఉన్నాయా లేవా లేవు మరైతే జగత్ కారణం ఎలా అవుతుంది నిరవయవం అయ్యి చేతనమయ్యి ఉండి జగత్కారణమయ్యి ఇంకా మిగిలి ఉండడము కుదరదు కృచ్ఛన ప్రసక్తి కృత్సన ఖర్చైపోతుండాలి లేదా నిరవయవత్వ శబ్దమును ప్రక్కన పెట్టాలి అదేదో చెప్పు బ్రహ్మ పరిణమిస్తోంది జగత్తుగాను కానీ కృత్సనంగా పరిణమించటం లేదు అవయవాలు కూడా లేవు ఏమంటే కొంత పరిణామాన్ని చెందింది అంటే అవయవాలు ఉండి తీరాలి ఏవో కొన్ని అవయవాలు ఉంటే అవయవాల్లో కొన్ని పరిణమించే మిగతావి పరిణమించలేదు అని చెప్పచ్చు నీరవయవము పరిణమించింది జగత్తుగా ఇంకా బ్రహ్మ మిగిలి ఉన్నది అవకంగా అక్సెప్ట్ దానికి ఇంకా అక్సెప్ట్ ఓకే శబ్దం అని అలాగా జనాలని అలా భ్రమ పెట్టడం తప్ప కూడా జనాలకి సర్వీస్ చేయాలి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు తర్వాత ఒక మీరు ఆలోచించండి ఇప్పుడు ఎవడైనా వచ్చాడనుకోండి మీ మూలంగా వాళ్ళు ఇన్ఫెక్షన్ పుచ్చుకుని వెళ్ళిపోయాడు అనుకోండి అది ఎంత తప్పది ఓసారి నేను ఒక పెద్ద మనిషిని కలవడానికి అమెరికాలో వాళ్ళు అలాగా సెన్సిటివ్గా ఉంటారా అని ఒక పెద్ద మనిషిని కలవాల్సి వచ్చి నేను ఫోన్ చేశాను ఆయన అన్నారు నేనే మీకు ఫోన్ చేస్తాను ఇప్పుడు మీరు వద్దు కలవద్దు అని ఆయన కారణం చెప్పాడు నేనేమో జలుబు వచ్చింది నాకు పడిసము జలుబు కొంచెం ఫీవర్గా ఉంది మీరు నన్ను కలిశారనుకోండి నేను తగ్గినప్పుడు మీకు అది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రయాణం ఏదో పెట్టుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు కలవద్దు నాలుగు రోజుల తర్వాత నేనే ఫోన్ చేసి నేనే కలుస్తానండి ఇప్పుడు ఎలా ఉందది సెన్సిటివిటీ ఎలా ఉందో అంటే ఇది మనం మన దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ ఎగరవాడికి పాసాన్ చేయకూడదు అదేవిధంగా సపోజ్ విద్యార్థులు వచ్చారనుకోండి వాళ్ళకు ఒక అజ్ఞానాన్ని వాళ్ళకి అంటగట్టేసి భవించేస్తే ఒక అంధవిశ్వాసాన్ని వాళ్ళకి శబ్దం పేరుతోటి పంపించేస్తే వాళ్ళు పాపని జీవితం అంతా కూడా ఆ అంధవిశ్వాసంతో సతమతమవుతారు అలాగే చేయకూడదు కాబట్టి ఇక్కడ పూర్వపక్షం ఏమంటాడంటే శబ్దం పేరు చెప్పి విరుద్ధమైన అర్థాన్ని మమ్మల్ని నమ్మించే ప్రయత్నం నువ్వు ఏది అలాగా ఏది నిరవయవం బ్రహ్మస్ బ్రహ్మ సవయవమా నిరవయవమా చెప్పు నిరవయవము అయితే పరిణామం చెందడానికి వీలు లేదు ఒకవేళ పరిణామం చెందింది అంటే మొత్తం అంతా పరిణామం చెంది ఇంక ఇప్పుడు బ్రహ్మ ఉండకూడదు అత కైనచిద్రూపేణ పరిణమేత కచిచ్చ అవతిష్టేతేతి రూపభేద కల్పనా ప్రసేత అత అంటే ఆ పైన చెప్పినట్లు కాకుండా ఆ బ్రహ్మ ఎందు రెండు భాగములు ఉన్నాయి ఒకనొక భాగము రూపము అంటే భాగము రూపము చేత అది పరిణమించింది ఇంకో రూపంతో అలాగే ఉంది అని మీరు చెప్పినట్లయితే ఆ బ్రహ్మ సవయవమనే తేలుతుంది నిరవయవమని నిశ్చయించడానికి అందుకేనే మీరు కథలు చెప్పినట్టుగా దీన్ని చెప్పగలడు కాశీ నిజ్ కథలు లేకపోతే అరేబియన్ నైట్స్ కథలు ఉంటాయి అవి లేకపోతే హ్యారీ పాటర్ స్టోరీస్ ఉంటాయి అవి వీటిని ఎవడో నిజమని అనుకోరు అవి కథలన్న అనుకుంటాను అవి యథార్థముగా ఎవడో అనుకోరు సరిగ్గా అటువంటి స్టోరీలే పురాణంలో పెట్టారనుకోండి మీరు స్థల ఇదంతా యథార్థం అనుకుంటారు దట్ ఈస్ ది కాబట్టి అలాగే అలా అయిపోతుంది అనమాట సో కనుక బ్రహ్మ నిరవయవం అయితే పరిణామం చెందడానికి వీరి లేదు కాదు పరిణమిస్తోంది ఇంకా బ్రహ్మ మిగిలే ఉంది సమస్య అక్కడ మొత్తం అంతా పరిణమించేస్తే గొడవలేదు ఇంకా బ్రహ్మ మిగిలి కాదు మిగిలి ఉంది అంటే ఒక రూపంతో పరిణమించింది ఇంకో రూపంతో మిగిలి ఉన్నది అని చెప్పాలి అంటే అర్థం అది సవయవమే అవుతుంది ఇంకా వికల్పం అని ఒకటి ఉన్నది అది చర్చ చేస్తున్నారు ఇప్పుడు ఒక ఆయన నన్ను అడిగారు కాబట్టి శివాలయంలో అలా మూడు చుట్లు వేసి రావాలా అయితే అలా సగం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి అలా వేయాలా అని అడిగాను అంటే ఈ లైన్ ఆఫర్ రోజు ఆ లైన్ అవర్ రోజే అని చెప్పాను అండి ఇప్పుడు మీరు అడగండి నన్ను బ్రహ్మ నిరవయవమా స్టావ ఏమ అని నేను అడిగాలనుకోండి ఇలా అయినా మన రోజు అలా చెప్పచ్చా మీకు తేడా తెలిసిందా కర్మలో వికల్పం కుదురుతుందే తప్ప పదార్థం వస్తువు నుండి వికల్పం ఉంది వస్తువులో వికల్పం కర్మలో వికల్పం దాన్ని జాగ్రత్తగా గమనించాలి సో కర్మలో వికల్పం యాక్సెప్ట్ చేసి వస్తువులో వికల్పం పెట్టాడు అనుకోండి అంటే సం ప్రాబ్లం కల్తీ అనమాట షుడ్ నాట్ మీ కల్ వస్తువులో వికల్పం ఉండదు కాబట్టి అదే ఆ మాట చెప్తున్నాను క్రియా విషయేహిరాత్రే షోడశం గృహ్ణాతి నాటిరాత్రే షోడశని గృహ్ణాతితీయతయా విరోధ ప్రతీకావీ వికల్పాశ్రయణం విరోధ పరిహార కారణం పురుషతంత్రవాచ అనుష్ఠాన క్రియా సందర్భంలో క్రియా లేక కర్మ కర్మ సందర్భంలో వికల్పం ఉంటుంది చేతనే కర్మలో చాలా వికల్పం ఉంటుంది రచనార్థం చేశారనుకోండి బంగారు ప్రతిమ పెట్టమంటాడు సత్యనారాయణ స్వామి యొక్క బంగారు ప్రతిభ పెట్టమంటారు బంగారు మీరేమో అలా చూస్తూ మీకు శ్లోకాలు మీకు తెలివి కాబట్టి సరిపడింది తెలుసున్నవాడు అలా చూస్తూ ఉంటాడు ఎదుటిగా బంగారు ప్రతిభ పెట్టమంటున్నాడు రాగిడైనా పర్వాలేదంటాడు కొంతవరకు బాధ్య ఉంది కానీ ఇప్పటికిప్పుడు ప్రతిమ ఎక్కడి నుంచి మనకు వస్తామండి చేతులు కాళ్ళు ముక్కు మేసాలు ఇవన్నీ పెట్టి ఏదో వ్రతం చేసుకుందామని కూర్చుంటే ప్రతిమ ఎక్కడి నుంచి వస్తుంది ప్రతిమ కావాలంటే మళ్ళీ తమిళనాడు ఎక్కడికో పోయి తెచ్చుకోవాలి అయితే మేడ్ ఇన్ చైనా కూడా దొరుకుతాయి ఏదో సంపాదించాలి ఇప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుంచి వస్తుంది అంటే బంగారు నాణ్యమైన పర్వాలేదు ప్రతిమ అక్కర్లేదు అంటే మళ్ళీ థర్డ్ పార్టీ ప్రతిమ అక్కర్లేదినాడు అంతవరకు బాగానే ఉంది కానీ బంగారం ఎక్కడి నుంచి పెడతాం ఏదో అంటే వెండి నాణ్యమైన పర్వాలేదు ఇప్పటికిప్పుడు వెండి కూడా ఖరీదే రాగి అయినా పర్వాలేదు అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉండేది పూర్వం రాగి డబ్బు ఇది పెట్టచ్చా పెట్టచ్చా అది పెట్టి పిలిచేస్తుంది ఎక్కడ మొదలు ఎక్కడ తీయడు కాబట్టి క్రియలో వికల్పం ఉంది క్రియంటేనే వికల్పం ఇక్కడ దృష్టాంతం చెప్తున్నారు అతిరాత్రమునూ ఒక యజ్ఞం కలదు ఈ మధ్యన భద్రాకలంలో చేశారు అతిరాత్రం అప్పుడు రెండేళ్ల క్రితం పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ కూడా చేశారు చాలా పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేశారు ఎక్కడ ఉంటే బిల్ బోర్డ్స్ కూడా పెట్టారు భద్రాచలంలో అతిరాత్రము అని చేశారు పక్ష్యాకారం సేన సేన చతీత సువర్గ స్వర్గాన్ని పొందాలని కోరుకునేవాడు ఆ పక్షి సేన అంటే గ్రద్ధ నిర్దాకారంలో అగ్ని హోట్రాన్ని చేయడం అది అంతా చేసే రథరాత్రంలో చేశారు చాలా అడ్వర్టైజ్మెంట్ చేశారు ఈ అడ్వర్టైజ్మెంట్ అవసరమా అని నేను అప్పట్లో అనుకున్నాను చేస్తున్నది బాగానే ఉంది చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ ఎందుకు అంటే డబ్బు కోసం చేస్తున్నారు డబ్బు కోసం అడ్వర్టైజ్మెంట్ అంటే డబ్బు కోసం అడ్వర్టైజ్మెంట్ వరకు బాగానే ఉంటాయి డబ్బు కోసం ఎడిటేజ్ చేయట్లేదు కదా అని ప్రాబ్లం వస్తుంది అడ్వర్టైజ్మెంట్ ఈజ్ ఫర్ మనీ దట్ ఈజ్ పాయింట్ బట్ సపోజ్ యజ్ఞం ఈజ్ ఫర్ మనీయా లేకపోతే అది కొంచెం కాశస్త్గా గమనించదగ విషయం తర్వాత డబ్బు చందాలు సూరు చేసి యజ్ఞం చేయడం మీద మరి కొంత మీమాంస ఉంటుంది ఇప్పుడు యజ్ఞం పూర్తయ్యాక అపూర్వం పుడుతుంది వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా మీమా అపూర్వం పుడుతుంది అంటే పుణ్యం పుడుతుంది ఈ పుణ్యం బైకులు వేస్తుంది యజ్ఞం పూర్తవుతోనే పైకి లేస్తుంది ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇక్కడే కొంచెం ఈ చందా చందా యజ్ఞంలో ఇటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే అది ముక్కలు ముక్కలుగా అయ్యి వెళ్ళాలి అలా వెళ్ళచ్చునా శాస్త్రం అలా చెప్తుందా శాస్త్రం ఏమో చెప్తుందంటే అంత యజమానుడి దగ్గరికి వెళ్తుందని చెప్తుంది ఇలాంటి సమస్యలు ఏమో దాంట్లో అయితే మరి యజ్ఞానికి ఖర్చు ఎక్కువ ఉంటుంది దాన్ని మరి వీటి దగ్గర లేకపోతే ఇలాగా తప్ప కృష్ణధనం ఉండకూడదని ఉంటుంది చెప్పే శాస్త్రంలో ఉండే అంటే అప్పట్లో పదహారు శాతం రాజకీయ పన్ను కట్టాలి మీరు పదహారు శాతం కట్టకుండా ఇటు ఇటు ఇటు పట్టుబడే మీరు పన్ను కట్టారా నీకు యాభై వస్తాలు ధాన్యం ఇస్తాను యజ్ఞానికి అంటారు చాలా సంతోషం మీరు పన్ను కట్టేసారు కానీ కట్టేసేవాడి పన్ను ఎప్పుడో నా ఇదే ఇవ్వండి తీసుకురావాలి అంటే పన్నులో పన్ను కూడా నీకే ఇచ్చేస్తాను తీసుకోవాలన్నట్టుగా చెప్పి శాస్త్రంలో చెప్పారు మనవాళ్ళు పూజలు అన్నీ కృష్ణధనంతో చేస్తూ ఉంటారు చూడండి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చేప్పటికీ కృష్ణధనం అంతా కూడా బయటకు వచ్చింది ఇప్పుడు అందరూ ఇప్పుడు నౌ కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి మీరు గమనించారో లేదో సో పీపుల్ ఆర్ ఇన్ ట్రబుల్ కన్యాకుమారి నుంచి కశ్మీర్ ఉందాక చాలామంది ట్రబుల్లో ఉన్నారు ఈ కృష్ణధనం ట్రబుల్లో ఎనీవే కాబట్టి ఈ క్రియలో ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి వాటెవర్ అతిరాత్రమనే యజ్ఞంలో షోడశి అనే ఒక గ్రహము కలదు గ్రహం అంటే ఈ రాహువు కేతువు కాదు అక్కడ ఉండే ఒక పాత్రకు గ్రహము అని చెరు పాత్రలో ఉంటే యజ్ఞంలో యజ్ఞ పాత్రలు ఆ గ్రహమును ఆ హోమాన్ని చేయాలా అక్కర్లేదా అంటే వేదంలో ఏమైనా ఉంది చేయాలని ఉండే అతి రాత్రి షోడశని అంటే గృహీయాత్ అని అర్థం విధిలింగ అర్థం వస్తుంది కాబట్టి చేయాలి చేయకూడదు అని మళ్ళీ రాతి రాత్రి ఇది శబ్దమే అదీ శబ్దమే ఇప్పుడు ఏం చేయాలి అంటే అనుష్ఠానం పురుష తంత్రం తంత్రము అంటే అధీనంలో ఉంటుంది మనిషికి అధీనంలో ఉంటుంది అంటే శబ్దం ఇటు చెప్పింది అటు చెప్పింది కానీ చేయాల్సింది మనిషి వీడు ఇటైనా చేయొచ్చు అట్టైనా చేయడం వీడి అధీనంలో ఉంటుంది కాబట్టి వాడి మీద వదిలిపెట్టే ఉన్నారు వికల్పం వాడి మీద వదిలిపెట్టే వాడికి తోస్తే చేస్తా లేకపోతే అలా కానీ వికల్పము కాబట్టి వికల్పాన్ని ఆశ్రయించవచ్చు ఎప్పుడైతే వికల్పాన్ని ఆశ్రయించారో ఆ విరోధము పరిహారం అయిపోతుంది ఆ విరోధము సమస్య అక్కడికి సాల్వ్ అవుతుంది క్రియ అలా ఉంటుంది కానీ పదా వస్తువు విషయంలో అటువంటి వికల్పమును ఆశ్రయించుటతో అవకాశము లేదు ఇహకు వికల్పాశ్రయమేనాపి విరోధ పరిహార సంభవతి అపురుష తంత్రవా వస్తున ఇక్కడ ఏం చేయడం బ్రహ్మ సవయవమా నిరవయవమా అని విరోధం వచ్చింది ఇప్పుడు విరోధాన్ని ఎలా పరిహరించడం మనిషి వదిలిపెట్టేశారు అనుకోండి ఒకడు సవయవం అనుకుంటాడు ఇంకొకడు నిరవయవం ఎవడు విరోజింది వాడు అనుకుంటాడు విరోధం పరిహారం అయిందా కాలే ఒకడు అతిరాత్రాన్ని చేసుకుంటాడు షోడశ గ్రహాన్ని చేస్తాడు ఇంకొకడు చేయడు పరిహారం అవుతుంది ఎవడికి మరికి వాడికి పరిహారం అయిపోతుంది విరోధం ఇంకా విరోధం లేదు రెండు చెప్పారండి నేను ఇలా చేసుకుంటానండి అయిపోయింది పరిహారం బ్రహ్మ సవయవము అని నిరవయము రెండు చెప్పారండి నేను నిర్వయము అని తీసుకుంటాను ఆయన సవయవం అని తీసుకున్నాడు అంటే విరోధం పరిహారం అయిందా అవ్వలేదు పురుషతంత్రమైనప్పుడు విరోధం పరిహారం వస్తుతంత్రమైన చోట విరోధము పరిహారము కాదు కాబట్టి విరోధాన్ని మీరు పరి పరిహరించాలి తస్మాత్ దుర్ఘటమేత ఇది కాబట్టి దీన్ని నిలబెట్టడం సంభవము కాదు దుర్ఘటము అంటే నిలబెట్టడం ఘటమనే పద నెల వచ్చిందో మట్టి దానంతట దాన్ని ఉదరిస్తే అది చల్లా చెదరైపోతుంది చల్లాచదరవ్వకుండా దాన్ని ఒక షేప్లో నిలబెడతారు ఘట్యతే ఇది ఘట ఇక్కడ మీరు బ్రహ్మ చేతనము జగత్కారణము కృష్ణ ప్రసక్తి లేదు నిరవయవత్వము కూడా ఉన్నది సవయవత్వము లేదు అని మీరు దాన్ని నిలబెట్టడం మీ వల్ల అది చేతన జగత్ కారణం అయితే అయితే కృష్ణ ప్రసక్తిలోనైనా పడాలి లేకపోతే సవయవమైనా అయి తేలాలి అంతేగాని కృష్ణ ప్రసక్తి లేదు సవయవత్వ దోషము లేదు కేతల బ్రహ్మ జగత్ కారణము అని నేను నిలబెడతాను అలా నిలబడదు దుర్ఘట మహిష దోష ఇది దోషం లేదన్నారు దాని మీద సమాధానం కొంచెం చిత్రంగా ఉంటుంది అవిద్యా కల్పిత రూపభేదాభ్యుపగమా మేము బ్రహ్మయందు రూపభేదాన్ని అంగీకరిస్తాం బ్రహ్మ ఇలాంటి బ్రహ్మ బ్రహ్మయందు రూపభేదాన్ని అంగీకరిస్తాం అంటే ఒక రూపము చేత బ్రహ్మ సవయవం అవుతుంది పరిణమిస్తుంది ఇంకో రూపంతో నిరవయవంగా మిగిలి ఉంటుంది అది విరోధం కాదా అంటే కల్పితమైతే విరోధం కాదు అవిద్యా కల్పిత రూపభేద అభ్యుపదమా సంగ్రహవాక్యము దీని మీద గౌడపాదాచార్యులు ఒక విరోధాన్ని లేవనెత్తారు ఏమన్నా లేవనెత్తారంటే వీడు తండ్రి అంటారు కొడుకుని ఉన్నాడు ఆ కొడుకుని చూసి వీడు ఏమంటాడు అహం పిత అంటాడు వీడి తండ్రి ఇంకా జీవించి ఉన్నాడు వీడు తర్జనం సందర్భంలో ఆయన పోతే వీడు శ్రాధం చేస్తాడు కదా ఆ సందర్భంలో వీడు ఏమంటాడు అహంపిత అంటాడా అండవు అహం పుత్ర అంటాడు ఇది విరోధము అన్నారు ఎందుకంటే పిత అంటే కారణము పుత్ర అంటే కార్యము ఒకే వస్తువు ఒకే కాలంలో కారణము కార్యము రెండూ అవ్వడానికి వీలు లేదు అయితే కారణం అవ్వాలి అయితే ఇది అయిపోయి అది అయిపోయి ఎలా ఎలా కుదు కాబట్టి వీడు పితయా పుత్రుడా నువ్వు తేల్చు పిత అన్నావు అనుకో పుత్రుడు కాడు పుత్రహాన్న ఉను కోత కాదు అని విరోధం దానికి పరిహారం ఏదో తెలిసినా అవిద్యా కల్పితం అయితే సరిపడుతుంది పరిహారం అజ్ఞానంతో వీడు వీడు అజ్ఞానం చేత నేను కన్నా వీడు కన్నాడండి వీడు కన్నాడు ఎలా వచ్చాడు పుత్రుడు ఎలా వచ్చాడు అతని మీద ప్రాసెస్ చూడండి వీడు చిన్న ఆహారం నుంచి రక్తంలోకి ఆ జీవుడు ప్రవేశించాడు చిన్న ఆహారంలో ఉన్నాడు ఆ జీవుడు బియ్యంలోనూ ధాన్యంలోనూ ధాన్యంలో ఉన్నాడు ధాన్యంలోంచి బియ్యంలోకి బియ్యంలోంచి అన్నంలోకి అన్నంలోంచి కడుపులోకి వెళ్ళి రక్తంలోకి వెళ్ళాడు అక్కడి నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళి పుత్రుడు కూర్చాడు వీడు ఎప్పుడు కన్నాడు పితా అన్నది కల్పితం పితా కల్పితం కాబట్టి అప్పుడప్పుడు నేను పుత్ర అనుకోవడంలో తప్పాను పుత్ర కల్పితమైనప్పుడు అప్పుడప్పుడు పిత అనుకోవడంలో తప్ప కాబట్టి అవిద్యాకృతము అని మీరు కనుక స్వీకరిస్తే విరోధ పరిహారం అయిపోతుంది అలాగే ఇక్కడ కూడా అజ్ఞాన అవిద్యాకృతము రూపభేదము అని స్వీకరించినట్లయితే విరోధం పరిహారం అయిపోతుంది మీరు దీంట్లో ఉన్న రహస్యం చెప్పేమంటారా జగత్తు సత్యము విరోధం ఎప్పటికీ పరిహారం కాదు జగత్తు అది ఉరికే కనపడేది తప్ప అది ఏది అవిద్యక జగత్ అవిద్య నుంచి వచ్చిన జగత్తాయా బాబు అది దాన్ని పట్టుకుని ఇప్పుడు ఇంద్రజాలం ఉంది మ్యాజిక్ షో మ్యాజిక్ షోకి మాయావి వాడు నిమిత్తకారణమా ఉపాధాన కారణమా రెండు వాడే రెండు వాడే ఎందుకో తెలిసినా ఆ షో కరెక్ట్ కాదు అదేమి సత్యం కాదు సత్యమైతే నీకు ఈ సమస్య కాబట్టి అవిద్య అనే బాక్స్ను ఓపెన్ చేస్తే అన్ని పరిహ అన్ని విరోధాలు పరిహారమయ్యాయి ఆ బాక్స్ ఓపెన్ చేశాడు ఆ బాక్స్ ఎలా ఓపెన్ చేశారు అవిద్యాకృత అవిద్యా కల్పిత రూపభేదాభిమాట దీని మీద సంగ్రహవాక్యానికి వివరణ నహి అవిద్యా కల్పితే న రూపభేదేనావం వస్తు సంపద్యతే ఇప్పుడు ఆకాశం ఉందండి ఆకాశంలో రూపభేదం లేదు అంటే ఆకాశం సర్వత్రా ఒకటే ఏకరూపం తప్ప అనేక రూపాలు దాంట్లో లేవు కానీ మేము ఈ గోడలోపల యువతలున్న ఆకాశాన్ని మఠాకాశం అనుకుంటాము గోడ అవతలు ఉన్న ఆకాశాన్ని మహాకాశం అనుకుని అలా అనుకుంటున్నామండి అలా ఉండదని మాకు తెలుసు కానీ ఎందుకో ఒక అనుకుంటున్నాము అయితే తెలియక మేము అనుకున్నాము అన్నప్పుడు ఏం పర్వాలేదు అంత మంత్రం చేతున్న అలాగంటే రూపభేదము ఆకాశం నందు సావయవత్వాన్ని తీసుకురాదు కాబట్టి మీరు సూర్యుడికి ఉదయాస్తమయాలని మీరు పుస్తకాల్లో రాసి పంచాంగాలు రాసి ప్రచురించి ప్రతి సంవత్సరం పంపి పెట్టుకుంటున్నారు కదా సూర్యుడికి ఉదయాస్తమయాలు వచ్చాయా కావు అంటే మనం ఏమని చెప్పాలి మేము ఉంటే మా వ్యవస్థ కోసం పెట్టుకున్నాం అయ్యాలి మాకు తెలుసు సూర్యుడు ఎందు లేవని ఈ సంసారం అనే ఒక అవిద్యాకల్పిత సంసారం ఉంది ఇంట్లో పొద్దున్న నిద్రలు ఇవ్వడానికి టైం కలిగా పూర్వానికి రైలు లేటుగా వచ్చింది వీడు ఒక ఆఫీసర్ అమెరికా నుంచి దిగాడు స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి రైలు ఇంత లేటుగా ఎందుకు వచ్చిందని అడిగాడు అడిగితే ఆయన పాపం వీడు వేషం చూసి ఏదో పొలైట్గా సమాధానం చెప్పాడు అక్కడెక్కడో సిగ్నల్ తేడా వచ్చిందని వచ్చాడు కాబట్టి రైలు లేటుగా నడుస్తున్నాయి ఇంకా మీరు టైం టేబుల్ ఎందుకు ప్రింట్ చేసినట్టు అని అడిగాడు అంటే ఆయన చెప్పాడు రైలు లేట్ ఎంత లేట్ వచ్చిందో తెలియడం కోసం టైం టేబుల్ అంతే తప్ప రైలు కరెక్ట్ గా వచ్చేస్తాయని కాదు మనకి గోదావ గౌతమ ఎక్స్ప్రెస్ లేట్ గా వస్తుంది మీరు రాసేయచ్చు గౌతమ ఎక్స్ప్రెస్ మీద లేట్ పోయిన ట్రైన్ రాసి ఫిక్స్ చేస్తే మంచిది మొన్న పదకొండింటికి వచ్చేది ఎప్పుడు అరగంట లేట్గా వస్తే దాన్ని మేము లేట్ అనుకోము అరగంట దాటితే లేట్ అయినా లెక్క వేసుకున్నాం అది నాలుగు గంటలు లేట్ వచ్చింది ఎప్పుడు అలాగే వస్తాము సో అది లేట్ వచ్చింది ఎలా తెలుస్తుంది టైం టేబుల్ ఉంది కాబట్టి అలాగే సూర్య ఈ పద్యాంగంలో మేము అలా మా వ్యవస్థ కోసం రాసి పెట్టుకున్నామండి అది సూర్యుడికి అన్వయిస్తుందని మా అభిప్రాయం కాదు అంటే తప్పేం లేదు ఇచ్చి అలాగే అవిద్యాకల్ మఠాకాశం మహాకాశం అని రూపభేదం చేశారు ఆకాశంలో ఇంటే మా కన్వీనియన్స్ కోసం మేము చేసుకున్నామని ఆకాశంలో అర్థమాత్రం చేస్తున్న రూపభేదము వచ్చేయదు అలాగే పరబ్రహ్మ ఓ అంశంలో పరబ్రహ్మే పరిణమించి జగత్తంది అని అవిద్యా కలిగిత ఉంది అంచేత బ్రహ్మయొంది సవయవత్వ దోషులు ఆ కారణంగా వచ్చేస్తుందేమో అని నీవేమి అని వివరం ఇంకా ఇంకెక్కడి నుంచి ప్రారంభం ఈ భాష్యము కంఠస్థం చేసుకోగ్గ భాష్యం ఎక్కడున్నా ఈ భాష్యం వెరీ యునీక్ భాష్య ని తిమిపహతనయనేనా అనేక ఇవ చంద్రమా దృశ్యమాన అనేక ఏ భవతి నేను మంచి దృష్టాంతమే చెప్పాను నేను సూర్యో సూర్యోదయం చెప్పాను ఆయన చంద్రుడికి చెప్తున్నాను ఇంకో రకంగా ఇప్పుడు మీరు రేజీకటి వాడు ఉంటాడు రేజీకటి యొక్క లక్షణం ఏమిటంటే అలా ప్రిసైజ్గా కనపడదు బ్లర్డ్గా కనపడుతుంది ఏదైనా కూడా కళలో తీసి మనకే అలాంటిదే వస్తుంది కూడా ఆ సందర్భానికి చంద్రుడు ఇప్పుడు దీపం కేసు చూశారనుకోండి కళలో లేకుండా ఆ దీపం ఇంత కనపడుతుంది కళలో పెట్టి చూస్తే క్లియర్ లైన్స్తో కనపడుతుంది అలాగే చంద్రవంక కేసు చూశారనుకోండి కళలో లేకుండాను రెండు చంద్రవంకలు కనపడతాయి బ్లర్ అయిపోయి రెండు చంద్రవంకలు కనపడతాయి దీనికి స్టాండర్డ్ దృష్టాంతం ఒకటి ఉంది ఎప్పుడు చెప్పినా అదే చెప్పాలి ఇంకా కొత్తది పనికి రాదు అలీఖాన్ పటవుడి అని మనకి క్రికెట్ క్యాప్టెన్ ఒకటి ఉండే అతన్ని చూడగానే కళ్ళు సరిగ్గా లేవాలి వాళ్ళకి అతని ముఖం కేసు చూడగానే తెలిసిపోతుంది ఒక అంది ఒక అందటూ అదో రకంగా విడ్డూరంగా ఉండి పెడతారు కానీ మంచి బ్యాట్స్మెన్ క్యాప్టెన్ నేను క్రికెట్ టీం క్యాప్టెన్ సో అతన్ని ఓసారి సెంచరీ చేశాడు ఓసారి జీరో అతను సెంచరీ చేసినప్పుడు మనం నెగ్గాం టెస్ట్ అప్పట్లో టెస్ట్ మ్యాచ్లే ఉండేవి మనం నెగ్గాం టెస్ట్ మ్యాచ్ అతను సెంచరీ కొట్టాడు కాన్పూర్ టెస్ట్లో సెంచరీ పట్టండి హండ్రెడ్ అండ్ అడిగారు ఏమండి నిన్న జీరో చేశారు ఇవాళ సెంచరీ కొట్టారు ఏమిటి విశేషం అంటే అదని చెప్పాడు నాకు రెండు బంతులు కనపడతాయి నేను జాగ్రత్తగా అంచనా వేసి ఓ బంతిని కొడతాను ఆ అంజనా కరెక్ట్ అయితే సెంచరీ ఆ రోజు అంజనా ఫెయిల్ అయితే స్టంప్ పోతుంది కాబట్టి డత్ ఇంక మధ్యలో ఏమీ లేదు అని చెప్పి వాడు కాబట్టి ఈ ఈ తిమిర తిమిర దోషం తిమిర దోషం అంటే రైజీకటి గలవాడికి రెండు చంద్రులు కనపడతాయి రెండు చంద్రులు ఉన్నాయని చూస్తాడు వాడు అంత మాత్రం చేత చంద్రుడిలో రెండు ముక్కలు వచ్చేస్తాయా రెండులా కన ఇవ ఏవ అనేక ఇవ చంద్రమాహ దృశ్యమాన ఒకటి కంటే ఎక్కువగా కనపడే చంద్రుడు అనేక ఇవ అనేక ఏవ నభవ అనేకుడు అయిపోదు రెండు చంద్రులు కనపడుతున్నాయండి నాకు అంటాడు వాడే అంటాడు నాకు రెండు చంద్రులు కనపడతాయండి అంత మాత్రం చేస్తున్నాడు రెండు చంద్రులు ఏమి ఉండరు అక్కడ అని వాడే అంటాడు కదా మరి వాడేమంటాడు ఏమో నాకు రెండు జంద్రులు కనపడుతున్నాయంటే పక్కవాడు ఏమంటాడు వాడికి కనపడ్డా ఏం పర్వాలేదండి రెండైతే ఉండవు అని అలాగే చేతన బ్రహ్మ నుండి జగత్తు వచ్చింది అని అన్నప్పుడు జగత్తు సత్యమని అనుకున్నప్పుడు సవయవత్వ దోషం ఉంటుంది అజ్ఞానం చేతన మీరు ఇది సత్యం అనుకుంటున్నారు బ్రహ్మ సవయవమైనది ఇది సత్యంగా దీన్ని మిథ్యా అని తెలుసుకుంటే బ్రహ్మ యొక్క నిరవయవత్వ నిరవయవత్వానికి ఏమీ దోషము రాదు అజ్ఞానం చేత సెటిల్ అవుతుంది ఇంకా వివరిస్తారు ఈ వివరము ఇప్పుడు చేయాలి మళ్ళీ ఈ వారంలో దీన్ని సెటిల్ ఓం పూర్ణమనః పూర్ణమిదం పూర్ణ పూర్ణమిద్యే పూర్ణమాదాయ పూర్ణమే వాశిష్యేష్